కీర్తన సంఖ్య పదునెనిమిది తన కేటి ఏ తులిందరిలోన వెనగుజు నూరక బిగిసిగాక మరచన తన పాటు మాల జీవుడు తొల్లి కొరమాలి బహుయోని కూపముల గొరలి హేయములోనే పుంగుడు వడి వచ్చి మొరగితాదొరనంట మురిసిగాక సెనా తన పాటు పాపదేహి తాగాసిబడిన భంగములెల్లా చేసిన తన తొంటి చేతలయును మాసెనను చూనిట్టెమలసిగాక విడిచన తన పాప విధులు ప్రాణుడు మున్ను అడరి మానుష రూపమైనంతనే చెడక వెంకటపతి సేవించి సకలము కడుగు కొనడి బుద్ధి कनबले का बुद्धि कनवले का